కీర్తన ముప్పై నాలుగు ఇహముపర్రము జిక్కె ఈత నివంక అహిసరుని దాసులంతవారు వేరీ సిరి కలిగిన వారు చింతలిన్నిటను బాసి నిరతపువర్గ గర్వముతో నిక్కేరట సిరికి మగటైన శ్రీపతి ఏలి మమ్మరయుచునున్నాడు మాయంతవారు వేరీ బలవంతుడైన వాడు భయములిన్నిట బాసి గెలిచిపేరువాడుచు కెరళీనట గెలిచి పేరువాడుచు కెరళీనట బలదేవుడైన శ్రీపతి మా ఇంటిలోన అల్లరి ఉన్నాడు మాయంత వారు వేరీ భూములేటివాడు కామించి ఆనందమున గరగీ సేమముతో క్షేమముతో భూపతయిన శ్రీవేంకటేశుడు మాకు ఆముకుని ఉండగా మాయంతవారు వేరి